కుంభం పోసామంటూ ఉంటాం ఈవెన్ దిస్ నాట్ పూర్చు స్వామీజీ మేమే కూర్చుని ఉన్నాం ఏదో దేవాలయానికి ప్రతిష్ట సందర్భంలో ఈ ఊళ్ళోనే ఆ పైకి ఎక్కాలి స్వామీజీ అన్నారు నేను ఎక్కడైనా నువ్వు ఎక్కన్నారు నాకు అంటే మీరు వాళ్ళు నన్ను తెలవాలి కదా ఇది ఎక్కాలి వాళ్ళు చూస్తారు దిగి రెడీగా ఉన్నారు ఇప్పుడు వచ్చి దిగించి విధంగా ఉండన్నారు సరిగ్గా ఎక్కి డైవ్ వచ్చేప్పటికి ఆయన ఆ పురోహితుడికి తప్పు విధానంగా అని అనౌన్స్ చేయడం చెప్పారు ఎందుకంటే పాపం ఎక్కలేరు ఆయన పైకి పెద్ద నెట్లో విను ఆ గడలో విను అక్కడికి నేనే ఎక్కాను సో అక్కడ అన్నము మేము ఇలా కూర్చున్నాం ఇటువైపు అటువైపు అటువైపు నాలుగు వైపులో అన్నం అలా కుంభాల కింద పూసాను అన్నం వండేసి ఇలా పూసేయటం నేలన్నీ పూసేయటం అన్నం వండేసి నేను ఐ కుడ్ నాట్ నాకు భోజనం పాడి చేస్తూ ఆహారాన్ని పాడి చేస్తూ ఉంటే నా మనస్సు కష్టం అనిపిస్తుంది ఎందుకంటే భారతదేశం వేరే దేశం నాకైనా ఎక్సెస్ ఆహారం ఉంటే ఎవరికైనా పెట్టాలి కానీ దాన్ని అలా ఎవరి పేరు మీద నేల పాలు చేయటం ఉన్నది తప్పది అని దిస్ ఈజ్ మై సంస్కార అట్ ది సేమ్ టైం మరి పురోహితులు వాళ్ళు ఏదో చేస్తూ దాన్ని మనం ఎలా కాదంటాము హూ ఆర్ వీ టు సే నో బట్ ఐ వాంటెడ్ టు నో వట్ ఇట్ ఈస్ నేను స్వామిజీని అడిగాను స్వామీజీ నాకు ఛాన్స్ దొరికినప్పుడు మరి కనుక్కుంటే మంచిది కదా స్వామిజీ వతీచ్ తీస్తాను అడిగాను అయితే ఏదో చేస్తూ ఉంటారో సం తంత్ర అయితే సో బాధ్యతల పోతుంది టెన్ రూపర్ సో ఊరికే ఇంత అన్నం పోయి కదా అన్నం పోసింది దాన్ని ఎవడూ అన్నం అన్నం ఏం చేయాలి చేతికి నేను క్లీన్ వేస్తాయి నాకు మరి ధర్మం అయితే ఇలా ఉంది చేతికి నేను క్లీన్ వేస్తాయి ఈ హైజీనిక్ ఫ్యాషన్ దేవుడి ముందు పెట్టు దానికి ఏదో కూర నార పులుసు పచ్చడి ఇవి వేసి చక్కగా గాయత్రి మంత్ర ప్రోక్షణ చేసి పరమేశ్వరుడికి ఆ నివేదన చేసి జాగ్రత్తగా మళ్ళీ కింద మీద తీసుకొచ్చి భక్తులకి మారి దట్ ఈజ్ ది వే ఐ అండర్స్టాండ్ ఇట్ దాన్ని కుజ్జుడు బియ్యం అన్న ఉండేది ఏమో అక్కడ పోసేయడం ఏంటి అక్కడే అలా ఎండలో అయిపోతూ ఉంటుంది ఈజ్ ఇట్ ది వే టు డూ థింగ్స్ బట్ దెన్ దే డూ ఇట్ మీరు చూసేవా లేదో నువ్వు కూడా చూసే ఉంటాను అది ఎంతవరకు మరి దాని యోగ్యత ఎంతవరకు అన్నది నాకు తెలియదు వీళ్ళు తంత్రశాస్త్రాల్లో ఎక్కడో పట్టుకొస్తూ ఉంటారు ఈ తంత్రాలను ఖండించారు ఇవన్నీ కూడా సరిగ్గా సో మరి మనుస్మృతికారుడు అలా చెప్పాడు ఏ వ్యాధాహ్యా యాశ్చ కాశ్య కుదృష్టయ అంటాడు దృష్ సమ్ అండర్స్టాండింగ్ సో హీ హ్యాడ్ సమ్ కన్నీ అండర్స్టాండింగ్ ఫర్ ఇట్ యాశ్య కాశ్య యూ డిఫైన్ వాట్ ఈజ్ హీజ్ అండర్స్టాండింగ్ వెల్ హీ డూ దాట్ why, why he should do వై హీ షుడ్ డూ ద అన్నాన్ని కింద ఎందుకు పోసేయాలి నేనేదో దృష్టాంతం చెప్పాను మీకు సో ఎందుకు పోసేయాలంటే వాడు ఏదో చెప్తాడు వాడిని అడిగితే kuch bhi చెప్తాడు rahta hai కొతారంత యాస్ట్య కాస్త్య అంటే అర్థం అది కుదృష్టయ మను మహారాజ్ అంటాడు ఇది కుదృష్టి అంటాడు his understanding is bad బ్యాడ్ వాడేదో చెప్తాడు దానికి దేవుడు పేరేదో చెప్తాడు his understanding is bad and సర్వాస్పాహ నిష్ఫలా ఈ రకమైన ఆరాధనలు ఇవన్నీ కూడా అవేమీ పూర్ణ ఫలాన్ని ఇవ్వు ప్రేత్య ఏ ఉపాసన చేసినా ప్రేత్యనే కదా ప్రేత్యా మరణించిన తర్వాత కదా స్వర్గ లోకాలు మరణించిన తర్వాత కదా మేము పశువుల్ని వాటిని హింసించేస్తూ నా కోసం స్వర్గం గెలిచి కూర్చుందంటే ఐఆర్ మిస్టేక్ ఇట్ ఇ నాట్ లైక్ దాట్ తమో నిష్టాహి ఇది తమో గుణ ప్రధానములు ఈ హ్యావ్ ఇన్ తమో తమోగుణ అంటే కర్వర్షన్ అనర్థం ఎ కర్వర్ట్ మైండ్ ఇస్ ఎన్ యాక్టివ్ మైండ్ ఇస్ రజోగుణ హైపర్ యాక్టివ్ ఎన్ అలర్ట్ మైండ్ ఇస్ సమసత్వగుణ యాక్టివ్ మైండ్ ఇస్ రజోగుణ కర్వర్స్ మైండ్ ఇస్ తమోగుణ ఈ కర్వర్షన్స్ అండ్ దీస్ కర్వర్షన్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ దెర్ ఇస్ నో ఆరిజిన్ ఫర్ దెమ్ ఇన్ ది వేదాస్ అని కొన్ని తంత్రములను అవైదికములు వేదానికి సంబంధం లేనివి వేద బాహ్యములు అక్కడ వేద బాహ్య అనే పదాన్ని వాడారు కాంటెక్స్ట్ అది కాదు ఇది బట్ ఆ వేద అనే పదం కోసం ఆ స్మృతిని పూర్వపక్షి పట్టుకున్నాడు మనుస్మృతి సో వేదానికి బయట ఉంది దే ఆర్ నాట్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ వేద దే ఆర్ అవుట్సైడ్ వేద అండ్ దేర్ దే ఆర్ నాట్ యాక్సెప్టబుల్ ఇప్పుడు నువ్వు ఈ పరావిజ్ ఇది కూడా అవుట్సైడ్ వేద ఇట్స్ ఎ టెక్నికల్ అబ్జెక్షన్ అవి ఆ తమోనిష్టాహాన్ని ఎందుకు చెప్పారు అవుట్సైడ్ వేద ఉండడం చేత కదా మన నువ్వు చెప్పి పరావిద్య అథ పరా ఉంది వేదాలు ఉన్నాయి అథా తర్వాత ఏముంది పరావిద్య కాబట్టి ఈ పరావిద్య ఎక్కడుంది వేదాలు అయిపోయిన తర్వాత పరావిద్య వచ్చినాయి కాబట్టి వేద బాహ్యమైనది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ హౌ యూ కెన్ సే దాట్ అని పూర్వపక్షం సో ఈ పూర్వపక్షంలో ఇట్స్ ఏ టెక్నికల్ పూర్వపక్ష బట్ కాంటెక్స్ట్ వచ్చింది కనుక అసలు భాష్యాలు అంటే అలాగే ఉంటాయి ఒక కాంటెక్ట్ ని బట్టి మరో సంగతి మనకి తెలుస్తుంది దో ఇట్ ఈస్ నాట్ కనెక్ట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ ఈ తమో గుణ ఉపాసనలు ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ అయినా కూడా కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మనకి దాని విషయం అర్థమైంది అనిచేతనే నేను పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది నేను మనం చేసేది ఏమిటంటే మనం చేసి ఉపాసనలు సాత్వికంగా ఉండాలి అంచేతనే నేను మెనీ ఎ టైం ఐ పాయింట్ అవుట్ మీరు గీత పద్దెనిమిది అధ్యాయం తీసి చూసుకోండి అక్కడ తపస్సు దానము కర్త కర్మ గుణము సుఖము ఇవన్నీ ఇచ్చారు సుఖము సాత్విక సుఖం రాజస తామస సుఖం మనం సాత్విక సుఖానికి పోవాలి రాజస తామస సుఖాలకు మనం పోకూడదు ఇప్పుడు ఆల్కహాల్ ఉందనుకోండి తామస సుఖం ఎందుకంటే అవకాశాలు ఏం చేస్తుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెస్ అంటే ఇటీస్ నర్వస్ సిస్టమ్ యొక్క యాక్టివిటీని తగ్గించి మనకి అది మనుషులకు ఒక రకమైనటువంటి ఎస్కేప్ కింద ఉంటుంది అది ఒక సుఖాన్ని వాడు సుఖమే అది దాంట్లో సందేహం లేదు సుఖం కాబట్టి ఎందుకు వరకు సుఖమే అది తామస సుఖం దానికి బాగా సేవకూడదు సో ఇది చాలా సరళమైన సింపుల్ థింగ్ ఇటీస్ అయితే మరి ఏమో సమాజంలో దిక్కుమాలింది నాకు అర్థం కాదు ఇంత సింపుల్ ఫ్యాక్ట్ వీళ్ళకి అర్థం కావడానికి అది అసంభవం అయిపోతుంది అంటే పెద్ద పెద్దవాళ్ళు కూడా ఈ సోకాళ్ళు లోకంలో ప్రఖ్యాతి చెందిన వాళ్ళు చాలా శిష్టులు అని పేరు చెందిన వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి ఒక ఆయన హరికథ పితామోహుడు ఒక ఆయన ఉన్నాడు హరికథలో నిష్ణాత చాలా బాగా చెప్తారు నాకు చాలా ఇష్టం ఆయన హరికథ అంటే ఎవరో చెప్పారో స్వామిజీ ఆయన బాగా మందు ముచ్చుకుని వచ్చి హరికథ చెప్తాడన్నా అంటే అది రండి అలా అలా అంటారా చెప్తున్నాడు ఆయన అంటే మరి దగ్గరికి వెళ్ళడా మరి ఆ పాన్ ఎందుకు బిగించే పాను ఒకటి నవ్వుతూ ఉంటాడు హరికథ చెప్తూ ఆ పాన్ ఎందుకు బిగించేదనుకుంటున్నారు జరగకాలి అవకాహ ఉంటే కానీ ఆయన అనేప్పటికి ఇంకా ఆ నేను ఆయన హరికథకి వెళ్ళలేను ఎందుకంటే నాకెందుకు ఆయన హరికథ ఏదో బాగా కీర్తనం చేస్తున్నాడనే ఒక ప్రేమతో వెళ్ళాడు అలాగే మహాపండితుడు ఉన్నాడు ఆయన ఆల్కహాల్ లేని ఆయనకు రోజు గడవదనే సంగతి తెలిసిన తర్వాత నేను ఇంకా దొరికి వెళ్ళడం మానిషి అనవసరం వై షుడ్ వీ గో ఆఫ్టర్ దాని బికాజ్ అది తమో తామస్వ సుఖం మనిషి తామస్వ సుఖానికి అలవాటు పడ్డాడంటే ఎప్పుడు సత్వకుడానికి ఎదిగారు మనమేమో ఇక్కడ చెప్పే ప్రసంగం ఏంటి ఆత్మ పరావిద్య అని మనం మాట్లాడుతూ ఇంకా తామస సుఖం అనేది ఎంత లో లెవెల్లో ఉందో చూడండి కాబట్టి సుఖము మూడు ఉన్నాయి సాత్విక సుఖాన్ని కోరుకోవాలి తప్పేం ప్రతి మానవుడికి సుఖం కావాలి సాత్విక సుఖాన్ని అనుభవించాలి రాజస తామసా పెట్టాలి కర్మలు సాత్విక కర్మలే చేసుకోవాలి రాజసా తామస అవద్దు బిఎ సాత్విక కర్త ఇఫటాల్ అసలు ఆత్మకర్తే కాదు పోనీ అత్యాటకే కనీసం సాత్విక కర్త ముక్తసంగి ధృత్యుత్సాహ సమన్విత కర్త సాత్విక ఉచ్యత అని సో సాత్విక కర్త బి సాత్విక కర్త డోమ్ బి రాజస కర్త డోన్ బి తాపస కర్త దెన్ దెన్ తపస్ సాత్విక రాజస తాపస హోల్ అంటూ సాత్విక పర్గడబో రాజస్సు తపస్సు తాపస ధైర్యంగా ఉండాలి మనం చేసేటువంటి తప తపస్సుల్లో అయితే మనం చుట్టుపక్కల ఎవరో వెళ్ళేట వాళ్ళు ఏవో చేస్తూ ఉంటారు అది రాజసం తామసంగా ఉంటాయి యూ షుడ్ సే నో టు దాట్ నో నథింగ్ డూయింగ్ ఐ హమ్ నాట్ కనెక్టెడ్ విత్ ఇట్ నేను చాలా రిజెక్ట్ చేశాను ఆ ఒకప్పుడు మీరు ఈ అంతా కావాల్సిన డెన్ మ్యాటర్ యూ డోంట్ వాంట్ ఇట్ వై రాజసవ్ తామసా హౌ గీత వీ డోంట్ కేర్ ఫర్ గీత యూ డోంట్ కేర్ ఫర్ గీత వీ డోంట్ కేర్ ఫర్ గూ దర్ యూ have to have a pakka థాక్ Like ఇట్ it, it is too ఎమ్ లైక్ ఎ సూపర్ మార్కెట్ ఇట్ ఈస్ ఈ ఆధ్యాత్మిక రంగం ఇట్ ఈజ్ అ సూపర్ మార్కెట్ సో తప దానం దానం చేయాలి ఛారిటీ సాత్వికం దానం ఈ షుడ్ నో ఆల్ దీస్ సమాచారం ఈ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎదురకుండా పెట్టుకుని క్లీన్గా ఉండాల్సింది అని దట్ ఈజ్ ది స్పిరిట్ విచ్ వీ గెట్ అవుట్ ఆఫ్ దట్ స్మృతి వాక్యం బట్ ఇక్కడ దాన్ని టెక్నికల్గా అప్లై చేశారు ఎలాగా వేద భాష్యము కనుక నిరాకరింపబడింది ఇది కూడా వేద భాష్యమే కథ అని ఒకప్పుడు దీంట్లో జన రహస్యం ఉంటుంది ఎక్స్ట్రీమ్స్ లుక్ అలైక్ ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడు లుక్ అలైక్ ఆత్మజ్ఞాని సోమరుపోతులా కనపడతాడు ఆత్మజ్ఞాని సోమరపోతే ఏం కాదు బట్ హీ లుక్స్ లైక్ దాట్ సో ఇది వేదభాష్య ఏం కాదు బట్ సపోజింగ్ ఇట్ ఇస్ వేద భాష్య దిస్ ఎండ్ ఆఫ్ ది పెండులం ఈ తమో గుణ సాధనలు ఉన్నాయో ఉపాసనలో ఇవన్నీ దే ఆర్ వేద భాష్య దే ఆర్ నాట్ దిస్ ఎండ్ ఆఫ్ ది పెండు దే దట్ ఎండ్ ఆఫ్ ది పెండులం సో యూ కెనాట్ కంపేర్ శంకర్ ఐ ఆల్ దాట్ సో ఋగ్వేదాది భాష్యా ఋగ్వ్వేదం బయట ఉంది ఏర్వేదం కంటే అన్ని వేదాల కంటే అది అటువంటిప్పుడు అది పరావిద్యలా అవుతుంది దానికి పరా అని ఒకటి పేరా వేదం లేకుంటే పైగా మోక్ష సాధనం కూడా నాది హౌ ఎందుకంటే యా వేదభాష్య స్మృతయ ఇతిహి స్మరంతి సో స్మృతికర్త అని అలా స్మరిస్తున్నారు స్మరించడం అంటే స్మృతికర్త యొక్క ఆదేశం అలా ఉన్నది వేదభాష్యంలో అయింది అంటే అది మనకి అంగీకారం కాదు అనే ఆ విధంగా మరి స్మృతికర్తలు చెప్పి ఉండగా ఈ పరావిద్యను విధంగా అంగీకరించడము పైగా అది కుదృష్టి చూడండి ఆ వాక్యాన్ని ఆయన ఎనవైజ్ చేస్తున్నారు అందాము కుదృష్టిత్వా నిష్ఫలత్వాత్ అనాదేయాత్ ఎందుకంటే వేదవాహ్యం అయిపోయింది అంటే అది కుదృష్టి దోషదృష్టి మనిషి యొక్క బుద్ధి ఎంత తప్పుదారిలో పయమించటానికైనా సమర్థమై ఉంటుంది అదే మైండ్ హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాంతో రజోగుణం ప్రవేశించేస్తే వాడింకా రజోగుణ ప్రభావం చేత వాడు ఆ దారిలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు తమోగుణం తర్వర్షం కర్వర్స్ డిజైడ్స్ అవి ఉంటాయి తమోగుణం కొద్ది గొప్ప ప్రతి ఉంటుంది పర్వాలేదు యానిమల్ ఇన్స్కింగ్ అనమాట కొద్దిగా ఉంటుంది డజన్ మ్యాటర్ బట్ అది ప్రణావికెంట్ అయిపోతే ప్రమాదం ఒకసారి అస్సలు తమోగుణం లేకుండా ఎవరు ఉండడం వెరీ లిటిల్ ఇప్పుడు ఏదైతే నిద్ర లేచిన వెంటనే ఎలా ఉంటుంది తమోగుణంగా ఉండదు మరి నిద్ర నిద్ర తమోగుణమే సో మనం నిద్రపోవాలి కదా మనిషి సో నిద్ర లేచిన తర్వాత కొంచెం డల్గా ఉంటుంది తర్వాత మైండ్ ఒక గంట రెండు గంటలు మూడు గంటలు పనిచేసిన తర్వాత ఇంకా తమో గుణం ఆవరిస్తుంది నేను బాగా ఇది గమనిస్తూ ఉంటాను భాగవతం చూస్తూ ఉంటాం పది భాగవతం ఒక శ్లోకాన్ని సెటిల్ చేయడం అంటే టైం పడుతుందండి సో అలా చూస్తూ ఉంటే పది శ్లోకాలు చూసేప్పటికీ చాలే అనిపిస్తుంది చాలే అనిపించింది అన్న తర్వాత మీరు పదకొండో శ్లోకం చూస్తే యూ హ్యావ్ టు పుట్ అన్ ఎఫర్ట్ ఇన్ టు అది ఇంకా నో మోర్ ఎంజాయ్ ఆ స్థితి వచ్చిన వెంటనే నేను పుస్తకం మూసేస్తాను మూసేసి ఐ గో ఫర్ ఎ వాక్ అప్పుడు ఆ తమోగుణం పోతుంది అవుతాడు తర్వాత మళ్ళీ జాగ్రత్తగా ఏదో కొంతసేపు జపం ఏదో చేస్తే మళ్ళీ సత్వగుణ స్థాయికి వస్తుంది అప్పుడు మళ్ళీ భగవతం పుస్తకం తెలిస్తే మీరు క్లీన్గా ఎంజాయ్ చేయగలిగింది యుద్ధ ఎంజాయ్ ఇట్ ఫైనల్ సో అలాగన్నాడు కాబట్టి తమో గుణం ఉంటుంది ఓ ఉండడంలో తప్పలేదు ఈ షుడ్ నాట్ బికమ్ ప్రొడామినెంట్ ఈ షుడ్ నాట్ రూల్ అవర్ లైఫ్ అనివే అది కుదృష్టి అయిపోతుంది నిష్ఫలము దానివల్ల వచ్చే ఫలము నిష్ఫలము అంటే అది యోగ్యమైన ఫలం కాదని అర్థం అసలే ఫలం ఉండదని కాదు ఏదో మంచి ఒప్పసరం ఉండొచ్చు చెడ్డ కూడా ఉంటుంది ఏమీ సందేహం లేదు కనుక అది నిష్ఫలం మంచి చెడు మిక్స్చర్ మనకెందుకు మనకి మంచి కావట్లేదు కాబట్టి అనాదేయా ఇట్ ఈజ్ నాట్ వర్త్ యాక్సెప్టెడ్ అదేమంటే స్వీకరించడం సో యూ కెనాట్ కమిట్ యువర్ సెల్ఫ్ టు సచ్ ఎ థింగ్ అనాదేయా అది ఉపాధేయం కాకుండా పోతుంది పైగా అదొక శంక ఇంకో శంక ఉన్నాము ఉపనిషదాంచ ఋగ్వేదాది బాహ్యత్వం స్యాత్ తర్వాత ఇప్పుడు ఈ అథ పరా అన్నారే పరావిద్య పరావిద్య ఎప్పుడు వచ్చింది ఋగ్వేదాలను మొదలుకునే అన్ని వేదాలు అయిపోయిన తర్వాత వచ్చింది ఈ పరావిద్య ఉన్నదే ఉపనిషత్తు కదా కాబట్టి ఉపనిషత్తులు వేదంలోవి కాదనమాట వేదంలో బయట ఉంటాయి వేద బాహ్యములు అయిపోతాయి కాబట్టి ఉపనిషత్తులకే వేద అంతర్గతత్వం పోయి వేద బాహ్యత్వం వచ్చేస్తుంది విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ సో ఉపనిషత్తులను పట్టుకుని ఆ విరుగువేదంలోవి కావు ఎదుర్వేదంలో అవి వేదంలోవి కానే అనే స్థితి వస్తుంది నాట్ యాక్సెప్టబుల్ వేదంలో భాగం అయ్యి ఉండాలి వాటికి యాక్సెప్టబిలిటీ సో ఋగ్వేదాది బాహ్యత్వం సార్ తర్వాత ఋగ్వేదాదిత్వేతు పృథకరణమనర్థకం అథపరేతి అందుకైతే మేము అలా ఇప్పుడు చెప్పాము ఋగ్వేదంలోదే ఉపనిషత్తు ఋగ్వ్వేదంలోదే ఐత్రయో ఉపనిషత్తు ఋగ్వేదంలోదే చైత్రయోపనిషత్తు ఎదుర్వేదంలోదే అసర్గుణ వేదంలోదే ఉపనిషత్తు వేదంలో బయటనే ఎందుకు చెప్తాం అలా ఇప్పుడు చెప్తాం అంటే నువ్వు నువ్వు అథపరా అన్నావా లేదా అథ పరా అని పృథక్కరణం చేశావు ఇదిగో వేదము అథ తర్వాత ఉపనిషత్తు అంటే ఇప్పుడు ఈ అథా మధ్యలో వేసి అథ పరా డివైడింగ్ లైన్ అథ వేసిన ఆ తర్వాత చెప్పిన పరా విద్య విచ్ ఉపనిషత్ హై ఇట్ బికమ్స్ ఎ పార్క్ ఆఫ్ ది రుగ్వేగా ఒకవేళ ఋగ్వేగంలో పాక్ట్ అంటే మరి ఋగ్వేదయుర్వేద వేద అథప పర వాళ్ళు సేడాట్లే అని అబ్జెక్షన్ సో ఓవరాల్ అబ్జెక్షన్స్ ఏమిటంటే నెంబర్ వన్ అథ పరాన అథశబ్దం వేసి వేదాలన్నీ చెప్పి అథశబ్దం వేశారు కనుక వాట్ కమ్స్ ఆఫ్టర్ అథ నిమిలీ పరా విద్య ఇట్ ఈజ్ అవుట్సైడ్ వేద ఔట్సైడ్ వేద అనగానే ఇట్ బికమ్స్ అన్యాక్సెప్టబుల్ అండ్ ఆల్సో వేద బాహ్యం ఔట్సైడ్ వేద అంటే వేద బాహ్యం వేద బాహ్య అనే పదం ఎప్పుడైతే దొరికిందో యా వేద బాహ్య స్మృతయ్యాశ్చ కాశ్చ కుదృష్టయ అని ఆ స్మరణ వచ్చేస్తుంది ఆ స్మృతి పిక్చర్లోకి వచ్చేస్తుంది వచ్చేస్తే సో వేదం చెప్పినటువంటి దంతా విధులు పెట్టేసి మీరు భోజనం అది శుభ్రంగా చేస్తాడు కర్మ కర్మ తప్ప అన్నీ చేసేస్తాడు భోజనం చేస్తాడు పరుక్కుంటాడు అన్నీ చేస్తాడు మాట్లాడతాడు నడుస్తాడు అన్నీ చేస్తాడు కర్మ మాత్రం చేయదు ఎందుకు కర్మ ఎందుకు చేయవంటే పరిత్యాగి అని ఈ విధంగా ఇది పౌరపక్షం అవైదికం అయిపోతుంది పౌరపక్షం అలంకృత్య శిరేద పౌరపక్షాన్ని బాగా బలం చేయాలి వరం చేసి తర్వాత మీకు నా ఈ పూర్వపక్షంలో పస లేదు నా అంటే అది అభిప్రాయం విషయ విజ్ఞాన సార్ వివక్షతత్వా అది సంగ్రహవర్షం వివక్ష ద ఇంటెంట్ ద డిజైర్ టు సే అడ్ ది అడ్ ది ఇంటెంట్ ఆఫ్ సేయింగ్ అథ చెప్పటంలో ఆ ఇంటెంట్ ఆ తాత్పర్యం ఏమిటంటే వేద్య విషయ విజ్ఞానము ఇప్పుడు వేద్యమేమిటి తెలియదగినది ఏమిటి బ్రహ్మ ఆ బ్రహ్మ యొక్క విజ్ఞానము అంటే డైరెక్ట్ ఎప్రిషియేషన్ ఎపర్సెప్షన్ అంటూ ఉంటాం పర్సెప్షను ఎపర్సెప్షన్ మీరు ఈయన గమనించడలేదు అక్కడ పర్సెప్షన్ అంటే త్రూ సెన్సార్ దాన్ని ఎపర్సెప్షన్ అంటే ఇంట్యూటివ్లీ నోయింగ్ ఇట్ ఇట్ ఈజ్ సంథింగ్ బియాండ్ పర్సెప్షన్ అంటే ఇంద్రియములతోటి మనస్సుతోటి సంబంధం లేకుండా తెలుసుకుని దాన్ని ఎపర్సెప్షన్ అంటారు సో ఇప్పుడు వేద్యమైన విషయం ఏమిటి విషయం అంటే సబ్జెక్ట్ మ్యాటర్ దట్ విచ్ ఈస్ డిజైవ్ టు బి నోన్ దట్ ఈస్ దట్ బ్రహ్మ అండ్ ఐ నౌ దిస్ బ్రహ్మ ఈజ్ డైరెక్ట్లీ అప్రిషియేటెడ్ విజ్ఞానం జ్ఞానం అంటే ఇండైరెక్ట్ నాలెడ్జ్ విజ్ఞానం ఈస్ డైరెక్ట్ నాలెడ్జ్ జ్ఞాన విజ్ఞాన యోగం ఉంది చూడండి జ్ఞానం సవిజ్ఞానం మహం లక్ష్య అంటారు ఇండైరెక్ట్ నాలెడ్జ్ డైరెక్ట్ నాలెడ్జ్ సో ఇండైరెక్ట్ నాలెడ్జ్ అంటే ఏంటి మిఠాయి ఉంటుంది పుల్లారెడ్డి స్వీట్స్ మిఠాయి ఉంటుంది ఈ మధ్యనే మిఠాయి అంటే అమెరికీ తెలుసుకున్నది ఈ మధ్యనే హీ హంట్రడ్యూస్ ద న్యూ కైండ్ ఆఫ్ స్వీట్ చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది దిస్ ఈజ్ ఇండైరెక్ట్ నాలెడ్జ్ డైరెక్ట్ నాలెడ్జ్ ఏంటంటే అది తీసి తీసుకొచ్చి నోట్లో తీసుకుని దిస్ ఈజ్ డాక్ అనేది నోట్లో వేసుకుని ఎంజాయ్ చేయడం డైరెక్ట్ నాలెడ్జ్ అది జ్ఞానము ఇది విజ్ఞానం సో బ్రహ్మ అంటే ఆత్మయని అలా చెప్పి పెద్దలు చెప్తారండి ఉంది అదంటే జ్ఞానం విజ్ఞానం డైరెక్ట్ నాలెడ్జ్ యు నో ఇట్ ఇక్కడ ఋగ్వేదం పృథక్కరణం చేయటంలో పృథక్కరణం అంటే సెపరేషన్ ఈ పరావిద్యని ఋగ్వేదాదుల నుంచి సెపరేట్ చేసి చెప్పారు కదా ఆథ అన్నదాన్ని పృథక్కరణము అంటారు సపరేట్ చేయడం అలా సపరేట్ చేయటంలో తాత్పర్యం ఏంటంటే వీఆర్ నాట్ రిఫరింగ్ టు సమ్ బుకిష్ నాలెడ్జ్ వీఆర్ రిఫరింగ్ టు ఎప్రిషియేటెడ్ అండ్ ఎసిమిలేటెడ్ నాలెడ్జ్ అక్కడ చెప్పదలుచుకున్నది అది సో బుకిష్ నాలెడ్జ్ కింద ఉంటే బుకిష్ ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది Pati ikkari jiptu nal adhikadu. Tatardu, ever let it be so. But Adhi, he has appreciated directly. Sakshat karim chukarnadu. Atma por namo. Atma chab Brahma. The mystery of the universe is the same as the mystery of the individual. And that is Brahman, that is Atma. And he knows it. సో అటువంటి డైరెక్ట్ నాలడ్జీ కలదో దానికి పరావిద్య అని పేరు దాని గురించి మాట్లాడుతున్నారు సో అక్కడ ఆ పరావిద్య అది పుస్తకంలో ఉంటుందా ఉండదు అది మీరు వల్లిస్తారు చూడండి వల్లనా వల్లనా అంటారు వల్లన అంటే రిసైటేషన్ దాంట్లో కూడా ఉండదు అది ఎక్కడుంటుందో తెలుసినా మీ బుద్ధి ఎందు ఉంటుంది దట్ దట్ ఈజ్ పరావిద్య దాని కరస్పాండింగ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంటుంది పుస్తకంలోనే ఉంటుంది సో పుస్తకంలో ఉండదు ఈ పుస్తకం వేయడం పుస్తకం ఇక్కడ ఆత్మజ్ఞానం దీంట్లో ఏం ఉండదు అది బయట ఉంటుంది ఇట్స్ నాట్ లైక్ దట్ ఆత్మజ్ఞానం అంటే ఉపనిషత్తు అది వేయడం పుస్తకంలోనే ఉంటుంది ఇట్ ఈస్ పాట్ ఆఫ్ ది రుద్వేగ ఆర్ అవర్ వేడాస్ ఆల్సో వీఆర్ నాట్ సేయింగ్ దట్లే వట్ వీఆర్ సేయింగ్ లెట్ ఇన్ బి దే బట్ అది పరావిజ్ అవ్వదు పుస్తకంలో ఉంటే పుస్తకంలో ఉండడం కాదని మేము వల్లించేమండి అయినా పరావిద్య కాదు వల్లించడం కాదు మేము అర్థం తెలుసుకున్నాం అయినా పరావిద్య కాదు అర్థం తెలుసుకోవడం కాదు యూ హ్ సీన్ ఇట్ మహా మహర్షంట వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమ సరస్ తమేం విద్వాన్ అమృత ఇహతి న్య పంథా విద్య జనాయ అనంట సహం వేద సో ఆ మహర్షి తన యొక్క సాక్షాత్కారానికి వాగ్రూపంగా ప్రకటిస్తున్నాడు నేను ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాను అది ఆదిత్య వర్ణం అంటే ఆదిత్యుడు ఎలాగైతే సర్వ జగత్తు ప్రకాశించటానికి అవలంబనంగా ఉన్నాడో అదేవిధంగా ఆదిత్యునితో సహా సమస్త బ్రహ్మాండము కూడా ఆత్మ చైతన్యమునందే ప్రకాశిస్తూ ఉంటుంది థమస్ ఆఫ్ అది నాకు కొంత తెలుసున్నది కొంత తెలియనిది అనే జ్ఞానమో అజ్ఞానమో అనే విభాగం ఉంది కదా తమసా పరస్థాద్ ఇట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ జ్ఞానం అపోజింగ్ ది అజ్ఞాన ఇట్స్ నాట్ లైక్ దట్ ఇట్ ఇల్యూమినేట్స్ బోత్ అండ్ హెన్స్ ఇట్ ట్రాన్స్సెన్స్ బోత్ అది నేను తెలుసుకున్నా అంటే ఎవరైతే దానిని తెలుసుకుంటాడో ఏం విద్వాన్ అమృత ఇహతి ఇహ అస్మిన్ జన్మని ఈ జన్మలో ఇప్పుడు ఇక్కడ వాడు మోక్షాన్ని పొందుతాడు నాణ్యపంథా విద్యే అయనాయ ఆ మోక్షం పొందడానికి మరో మార్గం లేదు నాణ్యపథ మరో మార్గం లేదు ఒక ఆయన ఒక నవల కాస్తారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పేజెస్ నవల ఆ నవలకు పేరు పెట్టాలి పేరు పెట్టాలంటే సంస్కృతం పేరు పెట్టడం అప్పట్లో ఫ్యాషన్ మళ్ళీ దాంట్లో కొంత ఫ్యాషన్స్ ఉంటాయి కదా సాంస్క్రిత్ నేమ్ పెట్టాలి సో శాంస్క్రిత్ నేమ్ పెట్టాలంటే నా దగ్గరికి వచ్చేదాన్ని ఏం పేరు పెట్టాలి నన్ను చెప్పమన్నా నేనన్నా మీ నవలతో తెలిసి చెప్పి నాకు ఓపిక లేదు మీ నవల్లో సారం ఏమిటో చెప్పి పేరు సజెస్ట్ చేస్తాను అంటే ఫైనల్గా ఆ నవల్లో హీరో హీ ప్రజెంట్స్ థీసిస్ బిఫోర్ ది పబ్లిక్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ కన్క్లూషన్ అని అలా వస్తుంది ఆ కథ నేను చెప్పాను నాణ్య పంథా అని నేను ఈ వాక్యం చెప్పాను ఆయన దానికి నాణ్య పంథాహ అని అనాణ్య పంథ అని పెట్టబోయాడు నేనున్నాను విసర్గ పెట్టకండి తన నాణ్య పంథాహ అని పేరు పెట్టినవరా వచ్చింది ఇప్పుడు నవల ఉంది నాణ్య పంథాహ అని నవరా సో ఆ నవరా ఆయన రాసిందే సో దేర్ ఈజ్ నో అదర్ వే దిసిటీ ఉంది వే అని ఆ మహర్షి చెప్పాడు సో ఇక్కడ మనం పరావిద్య అంటే అదేదో ఈ పుస్తకంలో లేదు ఈ పుస్తకంలో ఉందను వేదం పుస్తకంలో లేదు ఏదో ఇంకో పుస్తకంలో ఉందనో దట్ ఈజ్ నాట్ ది వేడ్ విఆర్ టాకింగ్ హియర్ వాట్ విఆర్ టాకింగ్ ఈజ్ వేదం పుస్తకంలోనే ఉంది బట్ దట్ ఈజ్ నాట్ పరా విద్య పుస్తకంలో ఉంటే ఏమైంది కుక్ కుక్ బుక్ ఉంటుంది చూడండి చాలా ఉంటాయి చాలా నేను ఈ వచ్చిన కుక్ బుక్ చూశాను మేక్ యువర్ ఓన్ డెజర్ట్ అని ఆ బుక్ అది చాలా వెరీ హైలీ ఆల్ గట్ సో దాన్ని తీసి ఆ డెజర్ట్స్ అన్ని కూడా బాగా ఫోటోగ్రాఫీలో అవి తీసి బాగా అందంగా ఉన్నాయి బట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అది పరా విద్య కాదు ఇది అమరా విద్య అది ఓ డెజర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇస్తే అప్పుడు అది వరావిద్య అవుతుంది సో ఆ సో ఆత్మ బ్రహ్మాన్ని పుస్తకంగా ఉంది అది పరా కాదు అది వల్లిస్తే పరావిద్య కాదు సత్యం జ్ఞానం బ్రహ్మ స్వరం సుస్వరంగా లేదు అనిహిత గు ఆరంపర లేవి వల్లవి ఇది మీద ఘన కూడా చెప్తారు ఘన కూడా చెప్పచ్చు అంటే సంహితలో ఉంటే ఘన చెప్పచ్చు సో అంటే ఘన అంటే ముందుకి వెనక్కి ఏమీ తెలియక్కర్లేకుండా ముందుకి వెనక్కి ఘన చెప్పచ్చు అలా చెప్తూ ఉంటారు కూడా సో నవో నవో భగవతి జాయమానోన నమో నమో భవతి భవతి నవో నమో నమో నమో భవతి జాయమానో జాయమానో భవతి నమో నమో నమో నవో భాయమాన అని ఒక ఆయన అంటారు రెండు ఆయన నవో నవ ఇది నవహ నవ అని ఈయన అంటారు జాయమానో భవతి భవతి జాయమానో జాయమానో భవతి అని ఇంకొక అలా ఇది ఘన ఘన కూడా చెప్పొచ్చు నోయింగ్ ఎనీథింగ్ అది అపరావిద్యలోనే ఉంటుంది అపరావిద్య ఒక వాక్యం ఒకటి ఉంది కర్మకాండలో ఉంది నిహారేణ ప్రావృత అజల్ప్యాచార సుతృప ఉఖ శాసశ్చరంతి అనే వాక్యం ఉంది నిహారేణ ప్రావృతా నిహారం అంటే పొగ పొగ మనసు అఫాండ్ ఈ పొగ ఏం చేస్తుంది వస్తువు అక్కడే ఉంటుంది కనపడకుండా చేస్తుంది ఆ జ్ఞానం అలాంటిది నిహారేణ అన్నట్టుగా యజ్ఞానం ఏం చేస్తుందంటే ఆత్మతత్వాన్ని తప్పివేస్తుంది అని కర్మకాండలో ఉంది మంత్రం ఈ కర్మకాండ వాళ్ళకి దాని అర్థం సుపరామం తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేయరు ఒకవేళ అర్థం తెలిసినా ఆత్మతత్వంగా దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయరు ఎందుకంటే కర్మ కర్మ ప్రధానంగా ఉంటారు కాబట్టి ఆ విధంగా అదంతా పరావిద్యే దాన్ని సాక్షాత్కరించుకుంటే పరావిద్య ఇప్పుడు ఇది వేదం నుంచి బయటపెట్టినట్ట వేదంలో భాగంగానే ఉందా వేదంలో భాగంగా ఉంటూనే వేదం నుంచి పృథక్కరణం చేసినారు ఇక్కడ ది టాపిక్ ఈజ్ నాట్ టు ఎస్టాబ్లిష్ వెదర్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ వేద ఆర్ అవుట్సైడ్ వేద దట్ ఈజ్ నాట్ ది టాపిక్ హియర్ ఇక్కడ అది ఇంటెంట్ ఈస్ ఆల్ టు గెదర్ డిఫరెంట్ అని దట్ ఈస్ ది వాక్యం అక్కడ వేద్య విషయ విజ్ఞానస్య వివక్షితత్వా ఇక్కడ వివక్ష అంటే ది ఇంటెంట్ ఈజ్ నాట్ టు ఎస్టాబ్లిష్ whether this subject matter is a part of veda or outside veda it is not the intent and what is the intent it is a part to part of veda in integral part of veda but just by being an integral part of veda you can't call it param vidya only when it becomes your own assimilated knowledge till then in spite of being a part of veda it remains apavara because it does not help to you when you understand it and you simulate it then you start to deriving the benefits out of it then we call it paroksha so here the intent is not book level lo matladukuna intent kada book level lo matladine vere undu <speaking> udaharana <in> go shloka hundi chepto untaru nindu drushtam penistaru allagante aha అపిస్వర్ణమయీ లంక లంకా లక్ష్మణ రోచతే జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి అని ఒక వాక్యం మీరు విన్నారా ఇది సో లంకా బంగారంతో నిండి ఉన్నా ఓ లక్ష్మణ ఇది నాకు ఇష్టం కాదు జననీ జన్మభూమి తల్లి కౌసల్యాదేవి అయోధ్యలో ఉన్నది ఆ జన్మభూమి అది లంకానగరం అంత అడ్వాన్స్డ్ స్టేట్ కాకపోయినా కూడా నాకు అదే ప్రీతి లక్ష్మణ అని రాముడు లక్ష్మణుడితో చెప్పినట్టుగా ఓ శ్లోకం అవుతుంది ఈ శ్లోకం రామాయణంలో రాముడు లక్ష్మణుడికి చెప్పాడు అని ఓ ప్రతీతి ఎవరో నన్ను అడిగారు ఈ శ్లోకం రామాయణంలోనేనా అని అడిగారు నేనే కాదు అని మరి వాల్మీకి రామాయణంలోది కాదు అంటే మరి రాముడు అంకలో ఉండిపోతాడని అనుకున్నాడని కాదు మళ్ళా ఇట్స్ నాట్ లైక్ దాట్ స్పిరిట్ ఆఫ్ ఇట్ ఈస్ అంట్రస్టడ్ అండ్ ఇట్ ఈస్ టూ అవుసా But it is not a part of Ramayana. Ramayana allo rena allo yalashlo kaallod hidi kaadu. So allah je discussion kaadhidi kaadu. Whether it is a part of Ramayana or not. Par yakani jo shunye mo, yakani jo chunye, imko akadana humgun daksha. It is not a part of that. Here we are not discussing like that. Here what we are discussing is altogether different. What the పరావిద్య ద కన్సర్న్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేదంలోవే అవన్నీ వేదంలో ఎదుర్వేదంలో అన్ని వేదాల్లో ఉన్నవే బై ఆల్ మెయిన్స్ ఇటీస్ దాట్ బట్ యాజ్ లాంగ్ యాజ్ అది మీరు ఎసిములేట్ చేసుకోనంత వరకు అది అపరావిద్యవే అవుతుంది ఎసిములేట్ అయిందా దెన్ పరావిద్య చూడండి ఎంత ఇన్ఫోసిస్ అంటే బుక్ష్ నాలెడ్జీ లెవెల్లో ఆగిపోకూడదు అని అది దట్ ఈస్ ది ఎంఫర్స్ ఎందుకంటే లోకల్లో మనిషి సాఫ్ట్ కట్స్కి కాంప్రమైజులకి అలవాటు పడుతూ ఉంటాడు సో నేను ఉప ఉపనిషత్తులన్నీ మేము చదివేశామని అంట నాకు చాలామంది తదుగుతూ ఉంటారు లెటర్ ఏదో సమస్య పట్టుకొస్తాను ఎంత కొంచెం వేదాంతం శ్రవణం చేస్తే బాగుంటుందండి వేదాంతం ఉండకం నేను చెప్తున్నాను నా వీడియో సాధిస్తాను ఎవరైనా కనబడితే నేను ముండకానికి గమని నేను నాకు ప్రేమ అంతకండి ఇంకేమో ఐ డోంట్ మీన్ ఎనీ థింగ్ యాల్స్ ప్రేమ ఎందుకంటే ముండకం వింటే కృపార్థులైపోతారని నాకు అది చాదొస్తాం సో అంటే వాళ్ళు అంటారు మేము మేము విన్నామండి ఇవన్నీ కూడా మరి వింటే వెరీ వెరీ అంటే ది థింగ్ డిడ్ నాట్ హ్యాప్ కదా విన్నాం కానీ ఇట్ డిడ్ నాట్ హ్యాపర్ మరి దెన్ డూ ఇంటే బెయిన్ ఇటుడు శ్రవణం వన్ మార్తా ఇది ఛాన్స్ మొన్నగా ఎవరు పాఠం చెప్తారండి భవిష్యంతో పాఠం ఎవరు చెప్తారు మీకు దొరికినప్పుడు వినియోగించుకోకపోతే ఇట్స్ ఏ ఛాన్స్ ఇది భోజనం ఒకటి పాఠం ఒకటి ఆ టైంకి విడిపోవాలి అది ఓదాం వడ్డిస్తారనుకోండి మీరేమో తాపసారం చేశారనుకోండి వడ్డం అయిపోయి వాళ్ళు గిన్నెలు చదువుకునే టైంలో వెళ్ళి నాకు పోయినామంటే వాళ్ళకి కష్టం మనకు కష్టం అది వాళ్ళు వడ్డిస్తున్న టైంలో ఆకులు వేసేది ఒక అంతా ఖాళీ లేదంటే ఓ కార్నర్లో ఆకులు వేయిందని వెళ్ళిపోయి కూర్చుంటే ఆకులు వేసేస్తే ఎవ్రీథింగ్ ఫ్లోస్ ప్రవాహంలో పట్టు వెళ్ళిపోయింది సో అలాగే ఉండకం పాఠం అవుతున్నప్పుడు ఇఫ్ యు జాయిన్ సో అలా ఒక ఒక ఆయన అన్నారు ఒక ఆయన ఒక ఆల్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ స్వామీజీ మీ దగ్గర కేనోపరిషత్ భాష్యపాఠం వినాలి ఓ చాలా సంతోషం నేను ఆ ప్లానింగ్ ఫర్ దట్ నేను మీకు సమాచారం ఇస్తాను అని నేను కేనోపనిషత్తు మొదలుపెట్టే ముందు నేను సమాచారం ఇచ్చాను నేను ఒక వారం రోజుల్లో కేనోపనిషత్తు మొదలు పెట్టాను వెంటనే నేను ఇంకా చెప్పడం అవ్వకుండానే కానీ నాకు ఇప్పుడు ఖాళీ లేదండి ఇంకా నేనేం చెప్తాను అయిపోయింది ఓవర్ ఇంక మీకు ఖాళీ అయితే శుభం పోయారు తర్వాత మళ్ళీ ఆరు మాసం మళ్ళీ మళ్ళీ మొన్నయి అవును కేనొక డోంట్ డోంట్ హాట్ అబుక్ కేనోపనిషత్తు అని డోంట్ హాట్ విత్ మీ అబౌట్ మన అయిపోయింది నేను కేనోపనిషత్తు చెప్పి అయిపోయింది ఎప్పుడైనా చెప్తే ఇంకోటి ఉంటే ఎక్కడైనా చెప్పాలి ఎక్కడ చెప్పిది లేదు ఓవర్ ఛాన్స్ అయిపోయిందంటే సో ఆ విధంగా సో ది పాయింట్ ఈజ్ వేద్య విషయ విజ్ఞానస్య వివక్షిత వాత్యం వెదర్ యూ నో ఇట్ దెన్ పరా విద్య ఇఫ్ యూ డోంట్ నో ఇట్ ఇట్ ఈస్ ఇన్ ది బుక్ ఇట్ ఈస్ ఇన్ ది మౌత్ ఇట్ ఈస్ ఇన్ ది మైండ్ కూడా ఉంటుంది అది స్కాలర్లీ బట్ రికగ్నిషన్ లేదు ఇంకా భేద దృష్టే ఉన్నది కావాలంటే రికగ్నిషన్ ఉందా లేదా అన్నదానికి ఒక్కటే పాయింట్ అట భేద దృష్టిలో ఉన్నాడా లేదా భేద దృష్టిలో ఉన్నాడు అంటే రికగ్నిషన్ లేదండి ఏది రికగ్నిషన్ భేద దృష్టిలో ఉంటే రికగ్నిషన్ ఎక్కడుంది నో రికగ్నిషన్ చాలా క్రిటికల్ సుతరామో భేద దృష్టి లేదు బస్ ఎస్ నో కాబట్టి ఆ విధంగా ఇఫ్ యూ హ్యాస్ నోన్ కెన్ ఇట్ ఈస్ పరా ఇఫ్ యూ హ్యాస్ నాట్ నోన్ ఇట్ కంటిన్యూస్ టు బి పార్ట్ ఆఫ్ వేద బట్ నాట్ వెట్ పరా దట్ ఈస్ ది స్పిరిట్ హియర్ ఆయన దాన్ని వివరిస్తారు ఉపనిషద్వేద్యాక్షర విషయం విజ్ఞానమిహ ప్రాధా పరావిద్యేతి ప్రాధాన్యన వివక్షం నోపనిషబ్దరాశి వెరీ రెవల్యూషనరీ స్టేట్మెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ శంకర యు such statements mainly in ముండక ఆయన ఏమంటున్నారంటే పరావిద్య అంటే ఉపనిషత్ శబ్ద రాశి పరావిద్య కాదన్నారు కాబట్టి ఉపనిషత్ శబ్ద రాశి వేద బాహ్యం అయిపోయిందని నువ్వేం ఎంగ పెట్టుకోకు ఎందుకంటే ఉపనిషత్ శబ్ద రాశి అంటే ఉపనిషత్ శబ్దముల యొక్క రాశి కలెక్షన్ అంటే ఉపనిషత్తులో అని అర్థం అది పరావిద్య కాదు పరావిద్య కాదు అంటే అడ్వాంటేజ్ ఏమిటైంది అపరావిద్య అయింది అపరావిద్య అంటే అర్థం ఏమిటి వేదంలో భాగమైంది కాబట్టి నీ బెంగ తీరిందా వేదంలో భాగం కాకుండా పోతుందేమోనే కదా నీ వ్యంగోంట్ వై నా ఉపనిషత్ శబ్ద రాశి ఉపనిషత్ శబ్దముల రాశి ఏమున్నదో అది పరావిద్య నీకు వెంగ కర్లేదు తైత్యోపనిషత్తులో వాక్యం ఉంటుంది తస్మాధ్యయా కయా విధయా బహుపన్నం ప్రాప్నుయా అరాధ్యస్మత్యా చక్షతే అని అలా మొదలుపెట్టి ఎవడైతే గృహానికి వస్తాడో వాడికి భోజనం నిరాకరించవద్దు అని ఉంది ఇంటికి వస్తే వాడికి భోజనం పెట్టాల్సిందే వాక్యం ఉంది ఆ వాక్యాన్ని చాలా సుస్వరంగా చెప్పేస్తాడు ఏంటి తేడా లేకుండా స్వరంలో తేడా లేకుండా చేసేస్తాడు ఆ వాక్యం నకంచన వసత ప్రత్యాచక్షీత తద్వ్రతం అది వాక్యం తస్మాత్ ఏయా తివిధయా బుస్సన్నం ప్రాప్తం ఇంట్లో ఎప్పుడూ కూడా బియ్యం పప్పులు కూరలు కొంచెం పెరుగు అవన్నీ నిండా మీరు పెట్టుకోండి రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి ఏ గయా విధయా బుఫన్నం ప్రాప్తం చేయాలి పెట్టుకుని వెళ్ళండి ఎందుకని ఏమో ఎవడైనా వచ్చా మా భిక్షం అంటే ఎవరిని కూడా మీరు కాదనద్దు మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు ముందులో ఓ సతం వడికి పెట్టి పంపించండి నకలించిన వస్తతం ఇల్లు కట్టుకున్న తర్వాత ఇల్లు కట్టుకుని మీరు కుంపటి పెట్టి వంట వండుతూ ఉంటే ఎవరిని కూడా నిరాకరించద్దు ఇదే ఇస్ ద స్పిరిట్ వ్రతం అదే చూసే మీరు పొద్దు నుంచి సాయంకాలంగా వంటలో వండుతూ కాదు దట్ ఈజ్ నాట్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎవరైనా ఇంటికి వస్తే అయ్యా భోజనం చేస్తారా అడగాలి భోజనం చేసేరా అని అడగాలి కొన్ని అడగపోయినా చేసేరా అడగాలి చేశారా అడిగితే చేశాను అంటే ఓకే చేయలేదు అనో లేకపోతే ఏమి సమాధానం చెప్పకపోతే ఒక పావు గంటలో నేను అన్నం ఉడకేస్తాను మీరు మడికెట్టుకోండి ఏదో మాట నా ధర్మం అది వచ్చిన వాడిని ప్రత్యాచక్షిత నా అంటే తిరస్కారం చేయకూడదు భోజనం పెట్టుకోమంటారు ఇది ఏదానికొక స్వరం అంతా ఉదాహరణం ఎలా ఉంటుందని నిన్న మీకు దృష్టాంతం చెప్పానుకో నగంచన వసత ప్రత్యాచక్షిత తద్వ్రతం స్మా చ విధయా బహ్వన్నం ప్రాప్యా అరాధ్యస్మా అన్నమిక్షతే అని ఇదంతా వెల్లించి ఎప్పుడు ఒక్క పూట కూడా ఎవరికి భోజనం పెట్టకపోతే వాడు వేసిన వలన అది అపరావిద్యయే పరావిద్య కాలేదు కాబట్టి ఇక్కడ పరావిద్య అని మేము అన్నప్పుడు విఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ ఉపనిషత్ శబ్ద రాశి ఉపనిషత్ శబ్దరాశి అపరావిద్య What we are వాట్ ఆర్ టాకింగ్ ఈజ్ వెదర్ యూ హ్యావ్ ఇన్వైవ్డ్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్వైవ్డ్ దట్ ఈజ్ పర్ ఆది చాలా మంచి వాటి అంచేతనే దాని ఈస్ ఇంటికేషన్ చూసుకోవాలి మనం ఇంటికేషన్లో మనం ఎవరిని ఖండించేది ఎవరిని విమర్శించేది is like this. లైక్ దిస్ వేదం చదువుకున్నా చాలదు వేదం చదువుకుంటే చాలదు కానీ పాపం అమాయకులు అంతకంటే ఇంకేం కాదు వైదికులు అంటే పెద్ద లోకజ్ఞానం ఉన్న వాళ్ళందరూ అమాయకత్వం మేము వేద రోజుకున్నాం చాలు అని అనుకుంటారు అల్సత్వం చాలు అని అనుకోకుండా సో ఈ చాలు అనేది అది తమో గుణం అంటే ఎంతకాలం వింటాం ఏదో చాలంటే ఏంటి వడ్డీ వీళ్ళు ఇంకేం చేస్తారు ఏది చాలు దాటి అర్భించుడు హిందూ చదవాలి ద హిందూ దర్ ఇస్ సో ఇందు సేపం కాదు కాబట్టి చాలు అనే మాట అనకూడదు భోజనం చేసుకున్నంతసేపు నీళ్ళు సేపు గాలి పీలుస్తున్నంతసేపు ఆ ఈశ్వర నామాన్ని పట్టుకున్న వేదాంతం ఉండాలి ఏదో వేదాంతమో భక్తితో ఏదో ఉంటాయి దాన్ని చాలు మాట అసలు అది ఎన్నడూ కూడా దాని ఇవ్వకూడదు కనుక అది తమోగుణం అయిపోతుంది కనుక యూ హ్యావ్ టు ఇబ్బై ఇట్ చాలు వేదం చదువుకున్నాం చాలు నో యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్ నేను నేను వేదవంతా వెల్లించేశాను అయినా అపరావిద్యే అదే అదే అపరావిద్య ఉపనిషత్తు కూడా అపరావిద్య నావు మరి పరావిద్య అంటే ఏమిటి వెన్ యూ హ్యావ్ ఇంబైడ్ ఈవెన్ వన్ సెంటెన్స్ దట్ ఈస్ పరావిక్ట్ అని సో అదే అంటున్నారు ఆయన కాబట్టి నా ఉపనిషత్ శబ్ద రాశి ఉపనిషత్ శబ్దముల రాశి అది పరావిద్య కాదు అది ఏమిటి పరావిద్య ఉపనిషద్వేద్య అక్షర విషయం విజ్ఞానం ఇహ పరా విద్యేతి వివక్షితం ది ఇంటెంట్ హియర్ ఈస్ లైక్ దిస్ ప్రాధాన్యన ప్రధానంగా మెయిన్గా ఏదైనా ఇన్ ఏ గివన్ కాంటెక్స్ట్ ఉపనిషత్తు ఆత్మజ్ఞానాన్ని చెప్తోంది కనుక దాన్ని కూడా ప్రధానంగా మేము చెప్తాము మీరు అనుకుంటే అనుకోండి విచ్ ఇస్ ఓకే ఇది బ్రహ్మ జ్ఞానకాండది అది కర్మకాండ అలాగే ఎక్కడన్నా మీరు చెప్పుకుంటే చెప్పుకోండి ఇఫ్ యు వాంట్టు గివ్ సమ్ స్పెషల్ ఇంపార్టెన్స్ టు ఇట్ ఇ ప్లీజ్ గివ్ ఇట్ బట్ మెయిన్ గా ఎస్పెషల్లీ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ముండకా టీచింగ్ హియర్ పరా విద్య ఈజ్ నాట్ ఎ సెంటెన్స్ విచ్ ఈజ్ ఇన్ ది పేపర్ విచ్ ఈస్ ఆన్ ది పేపర్ విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వేద యట్ ఇట్ ఈస్ నాట్ పరా విద్య విచ్ ఈజ్ రిసైటెడ్ ఇన్ ది మోస్ట్ అప్రాప్రియట్ వే యట్ ఇట్ ఈస్ నాట్ పరా విద్య which is విచ్ ఈజ్ అండర్స్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ మీనింగ్ యట్ ఇట్ ఈజ్ నాట్ పరా విద్య విచ్ ఈజ్ ఇంబైడ్ ఎపెర్సీవ్డ్ పరావిద్య ఆ రకంగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి వేదశబ్దేనూ సర్వత్ర శబ్దరాశిర్వివక్షిత అసలు వేద శబ్ద వేదానే ki అన్ని సందర్భాల్లో కూడా ఉపనిషత్ ఇక్కడ ఎలాగో అలాగే ఇతర స్థలాల్లో కూడా వేద అంటే శబ్దరాశి వివక్షిత వేదం చదువుకున్నాడు అంటే శబ్దరాశ్యధిగమన్నారు శంకరుడు ఇంకో చోట ఇక్కడే అన్నారు ఇంకో చోట అన్నారు ఎక్కడో ఒకడు అన్నారు ఇక్కడే ఉంది శబ్దరాశ్యధిగమేపి పక్కనే ఉంటాయి సో శబ్దరాశిని సంపాదించుట దట్ ఈజ్ వాట్ ఇది ఇప్పుడు జాత వేదసే ఉందనుకోండి వాటి వది యు ఆర్ ఎర్నింగ్ యు ఆర్ యు ఆర్ గెయినింగ్ వాట్ శబ్దరాశి దాంట్లో ఒక్క పొరం మీకు అర్థం ఉందా సత్సీ అన్నాను ఏం తెలిసింది మీకు ఏటో ఇబ్బందికరంగా ఉండరు అర్థమాత్రం తెలిసింది తప్పిస్తే నవ్య సత్సీ వాళ్ళు యూ హ్యావ్ అండర్స్ట అలాగే మిగతా కూడా సో కనుక శబ్దరాశ్యధికము సో వేద శబ్దానికి ఎక్కడైనా సరే ఆ రకమైన అర్థాన్నే వాడుతున్నారు వేద మంత్రాన్ని వెల్లించాడు యూ కెన్ రిసైట్ ఇట్ దట్ ఈస్ కాల్డ్ వేద సో ఇన్ దట్ సెన్స్ ఉపనిషత్ ఈస్ పార్ట్ ఆఫ్ వేద అండ్ ఇన్ ద సేమ్ సెన్స్ ఇట్ ఈజ్ నాట్ పరా విద్య వేద శబ్దరాశ్యధిగమేపి యత్నాంతరమంతరేణ గురువు అభగ గురువభిగమనాదిలక్షణం వైరాగ్యం చరాధిగమ సంభవతి సరే వండర్ఫుల్ స్టేట్మెంట్ అందులో భాష్యం కూడా ఎలా ఉంటుందో చూడండి ఆ స్టైల్ ప్రోస్ ఎంత అందమైన ప్రోజ్ అంటే చాలా ముద్దైన ప్రోజు శబ్దరాశ్యధిగమేపి మీరు వేదం అనే పేరుతోటి ఉన్నటువంటి శబ్దరాశిని అంతనీ కూడా పుచ్చేసుకున్నా యూ హిసీవ్డ్ ఆల్ దాట్ యు కెన్ రిసైక్ ఇట్ ఇట్ ఎలాట్ ఆఫ్ అథారిటీ యూ కెన్ రిసైక్ట్ ఎంత అథారిటీతో రిసైట్ చేస్తారంటే చాలా అథారిటీగా రిసైక్ చేస్తారు మంచి పకడ్బందీగా రిసైక్ చేస్తారు పండితులు లోకంలో మీకు పండితులు ఉన్నవాళ్ళు మీకు ఊరికే అలాగ దొంగలు దొంగలు కానీ కనపడరు సో నేను వేదసభ తీసేస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం రేపు ఆగస్ట్ ఇరవై మూడు ముందే అప్పుడు వస్తారు పండితులు నేనంటే చాలా ప్రేమతో వస్తారు సో వాళ్ళు నన్ను అడుగుతారు మీరు ఏదైనా ఒక పనసు మీరే సజెస్ట్ చేయమని అడుగుతారు ఘన చెప్పడానికి దానికి కూడా నేను సజెస్ట్ చేసినప్పుడు నేను మొన్న ఘన చెప్పడం ఏ పనసు చెప్పమంటారు ఘన అన్నారు అంటే నేను అన్నాను మా ఊరరుస్తే దిమాన్ అని ఓ పనస ఒకటి ఉంది అది చెప్పండి నాన్న గిట్టి పనసు అని అలా తలకాయ చూపారు మంచి ఫస్ట్ క్లాస్ స్పంసర్ బాగా ప్రేమగా చెప్పారు సో శబ్దరాశ్యధిగమిటి మీరు ఏదడిగితే చెప్తారు మొత్తం వేదంలో ఏదడిగితే చెప్తారు మొత్తం వేదం రిమార్కబుల్ ఫీట్ ఆఫ్ రిటెన్షన్ రిమార్కబుల్ ఫీట్ అలా మనిషి నడిచి వెళ్తూ ఉంటాడు మామూలు సంచిలో పాత ఓల్డ్ ఫ్యాషన్ బ్యాగ్లో దాంట్లోనేమో కండువను అంగశ్రం పంచా ఉంటాయి చెంబూను విభూతి ఇది సామాగ్రి ఎక్కడికి ఇది పుస్తకం వల్ల ఏమి ఉంది కదా నో బుక్ మీరు ఏమడిగితే ఆ శబ్దరాశిని అంత ప్రేమగా అంత పకడ్బందీగా సంపాదించి కూర్చుంటాడు కానీ అయినా అపరా దట్ is ది పాయింట్ స్టిల్ ఇట్ ఈజ్ అపరావిద్య మరి ఎప్పుడు ఎందుకన్నా అపరావిద్య ఎప్పుడు అలా అపరా విద్య ఎలా అవుతుంది యత్నాంతరం అంటారేనా యూ హ్యావ్ టు మేక్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇదొక ఎఫర్ట్ యత్నం శబ్దరాశ్యదిగా ఎత్నం పదివేలు పడుతుంది అది అయిన తర్వాత మరో ఎఫర్ట్ చేయాలి వేడి పండితుల్లో చాలామందికి ఏమవుతుందంటే అక్కడికంటే వాళ్ళు అలసిపోతారు చాలు ఏం చేయాలి అనే ఆపేస్తారు సో దట్ ఈజ్ మిస్ఫార్చ్యూన్ కొంతమంది ముందుకు వెళ్తారు చాలా తక్కువ మంది ముందుకు వెళ్తారు ఎవరో కొద్ది ముందు ముందుకు వెళ్తారు ఎలా భాష్యం చదువుతారు అక్కడతోటి ఇంక ఫుల్ స్టాప్ పెట్టేస్తారు ఇంకా ఆ తర్వాత వెళ్ళరు ఏదో ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్ ఇవి ఇవి వచ్చేసి దెవర్క్ అగ్నెస్ట్ దేర్ గ్రోత్ అన్ఫార్చునేట్ సో నాట్ ఓన్లీ దే హుసోగర ఇక్కడ శబ్ వేదా అధిక కాబట్టి నేను ఆ దృష్టాంతం చెప్పాను సో శబ్దరాశిని తీసుకోవటం అయింది కానీ యత్నాంతరం మరో ప్రయత్నం చేయాలి without extra effort there'd extra effort